మహే కవీకవీనాపమిష్టవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్న్వ్వోి సీత సాదన శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరాయ నమస్కృత్య నరం చైవరో సరస్వతీం యాసంతతో జయముదీరే కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్చామి లాం ధర్మసమ్మూఢచేతా య్రేయస్ నిశ్చితం బ్రూహితన్ మే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 రెండు అంతేవాసి మూడు శిష్యుడు త్రీ లెవెల్స్ విద్యార్థి అంటే విద్యను కోరువాడు విద్య ఎవరికి అక్కర్లేదు అందరికీ కావాలి విద్య మీరు రోడ్డు మీద వెళ్ళేవాడిన ఆపి నీకు విద్య కావాలంటే కావాలనే అంటాడు కాఫీ కావాలంటే అక్కర్లేదనొచ్చు కానీ విద్య కావాలా అంటే కావాలనే అక్కర్లేదు ఎవరికి కానీ విద్య కావాలి ఎందుకంటే యూనివర్సిటీలో అందరూ చేరుతారు కొన్ని వేల మంది చేరుతారు అందరూ విద్య కావాల్సిన వాళ్ళే విద్యను కోరివారే కానీ ఆ విద్య కోసమని తర్వాత స్టెప్ తీసుకుని కష్టపడడం అన్నది అందరూ చేయరు విద్యను కోరివాడు విద్యార్థి విద్యను కోరి ఆ విద్యను సంపాదించటం కోసం గురువు వద్దకు వెళ్లి దట్ వెరీ ఫస్ట్ స్టెప్ గురువు వద్ద పెట్టి అంతేవాసి అది మేజర్ స్టెప్ అది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అది అంతే బాసి అంతే అంటే సమీపే బాస్ అది గురువుకు సమీపంలో ఉండడం గురువుకు సమీపంలో ఉండడం అంటే హాస్టల్లో మకాం పెట్టడం లేకపోతే పాఠానికి దగ్గరగా మకాం ఉండడం జుబులీ హిల్స్ లో మకాం ఉంటే పాఠం కుదరదు అనుకోండి జుబ్లీ హిల్స్ లో ఉంటే ఎక్కడ కుదురుతుంది కాబట్టి కొంచెం లొకాలిటీ ఎలా ఉన్నా మనం పాఠానికి దగ్గరగా ఉండాలి దట్ ఈజ్ అంతేవాసి లేకపోతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకోవటం డిస్టెన్స్ ఏమైనా ఉంటే దట్ యూ కెన్ కవర్ ఈజీలీ అనే వ్యవస్థ చేసుకోవటం ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో వాడిని మాట్లాడుకోవడం మాతో కొంతమంది చెప్తూ ఉంటారు మాకు రావడానికి ఉందండి కానీ రాలేకపోతున్నామని నేను విని నవ్వి ఊరుకుంటాను అప్పుడప్పుడు చెప్తాను కూడా రావాలని ఉంటే కూడా అంటాను అన్నప్పుడు అంటాను లేనప్పుడు లేదు ఏముంది రావాలనుంటే రావచ్చు some circumstances I can understand. But in general, if there are 10-10 km or 10 km, if there is a group of people who are in a group, they are talking about 8 people, but if they are talking about 8 people, they are talking about 8 people, they are talking about 8 people, they are talking about 8 people, so they invest some money and some time. I think that one thing is, I think that I am going to get to the point కానీ నేనున్న చోటు మీ క్లాసుకి అది నడిచి వచ్చి దూరమో కాదు బస్సు ఎక్కి దూరమో కాదు నేను ఇంకేం చెప్పను మాట్లాడకూట్టుకుని ఓకే అలాగే కాబట్టి అంతేవాసీ సో అంతేవాసీ ఎవటంటే వన్ హూ ఇస్ రెడీ టు ఇన్వెస్ట్ సమ్ ఎఫర్ట్ ఇన్ టు దిజైర్ జ్ఞానమునందు కోరికుంటే చాలదు ఆ కోరికని సాకారం చేసుకుందుకోసం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 వేదాంత కోర్సులో జాయిన్ అయ్యి ఇటు అల్లరి చిల్లరిగా తిరుగుతో కాలక్షాపం చేసేసి అయిపోతా ఉన్న టైం అంతా అయిందనిపించేసి ఇంకప్పుడు రోడ్డు మీ పడ్డాం సో అలా కాదు గురువు దగ్గర ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ఒక డిసైపుల్ యొక్క లక్షణాన్ని ఆవిష్కారం చేసుకున్నవాడు శిష్య సో అర్జునుడు ఆ పని మొట్టమొదటిసారిగా చేశాడు శ్రీకృష్ణుని ఎదుట శ్రీకృష్ణుని ఎందు గురువుని దర్శించాడు తన ఎందు దర్శించుకున్నాడు సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే చదువుకునే టైం ఏదో పాతికేళ్ళదాకా ఎంతో ఉంటుంది ఇంకా తర్వాత మనం చదవాల్సిందేం లేదు అనే ధ్వరణలో ఉంటాం అది చాలా తప్పది మనం లాస్ట్ బ్రెత్ వరకు అంటే ఆఖరి క్షణం వరకు జీవితంలో విజ్ఞానాన్ని సముపార్జించటానికే మనం ప్రయత్నిస్తూ ఉండాలి ఆఖరి క్షణం వరకు కూడా ఆ పని చేయాల్సి కనుక ఎందుకంటే ఆ మనిషి కేవల సంసారంలో జీవిస్తూ ఉండటం అంత తెలివైన పని కాదు కేవలము సంసారం కేవలము సంసారం అంటే ఏంటి అర్థకామయమైన జీవితం ఏవో కొన్ని కామలుగా ఉంటాయి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 దానము ధర్మము ఇటువంటి హయ్యర్ ఇమోషన్స్ ఉంటాయి బా ఆ లెవెల్కి ఎదిగి ఆ లెవెల్లోనే జీవించాలి ఇంకా అంతకంటే హయ్యర్ లెవెల్ ఆత్మ జ్ఞానము తర్వాత విజ్ఞాన సముపార్జన జీవితానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకోవడము సో ఆ రకంగా ఆ హయ్యర్ లెవెల్స్ లో జీవించాలి కానీ మరీ కేవలము డబ్బు సంపాదించుకోవడం భోజనం చేయడం సుఖాలు అనుభవించడం ఇల్లు కట్టుకోవడం వాకిలు ఇంత ఇంతటితో సరిపెట్టేయకూడదు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 ఛాయిస్ అది ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో దాన్ని ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది సో అలా చేసిన వాడే శిష్య శిష్య స్హం ఇప్పుడు జీవితంలో ధనం ఉంటుంది ఇల్లు వాకిలీ ఉంటుంది అంగబలం అర్థబలం ఉంటుంది పెద్ద లోగిళ్లు అన్నీ ఉంటాయి కార్లు నౌకర్లు చాకర్లు అన్నీ ఉంటాయి అన్నీ ఉండి ఈ వ్యక్తి వెళ్ళి వయస్సులో ఉంటాడు అరవై ఏళ్ళలో ఎంతో ఉంటాడు ఇతను వెళ్లి ఓ ఓ భిక్షు దగ్గర కూర్చుని ఏవేవో విషయాలను తెలుసుకున్నామని ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాని దాన్ని బట్టి మీకేమర్థమండి సో జీవితం అంటే కేవలము భోగ భోగభాగ్యములు మాత్రమే కాదు కేవలము అంతే అయితే మరి అవన్నీ అతనికి ఉండనే ఉన్నాయి అయినా కూడా అవన్నింటినీ కొంతసేపైనా పక్కన పెట్టి వెళ్లి ఓ మహాత్ముడి దగ్గర కూర్చుని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 కేవలము అన్నమయ్య క్వశ్చన్లో జీవించాడు అనుకోండి అన్నమయ్య క్వశ్చన్లో జీవించడం అంటే డబ్బు సంపాదిస్తాడు భోగాలు అనుభవిస్తాడు వాడుకు నిద్రపోతాడు మళ్ళీ నిద్ర లేచింది ఎందుకంటే ఇంక నిద్ర లేవాలి కాబట్టి వాడే నిద్ర లేవాలనుకుని లేవడం అదేదో ఒక తత్వం లోపల ఉండి లేపుతోంది వాడిని అందుకోసం లేతున్నాడు కానీ వాడేం నిద్ర లేవాలనుకుని లేస్తాడా నిద్ర లేవాలనుకునేవాడు ఉండడు కదా అప్పుడు సో దెర్ ఇస్ సమ్థింగ్ విచ్ వేక్స్ హియమ్ అండ్ సో హీ వేక్స్ అం ఇట్ హ్యాపెన్స్ హీ డజన్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇట్ హ్యాపెన్స్ వాడికే కాదు అందరికీ కూడా సమానమేది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 సర్వసమర్థుడు రాజకుమారుడు యుద్దమంటూ నెగ్గినట్లయితే చాలా అధికారంలోకి రాబోయేవాడు సో శస్త్రాస్త్ర సంపన్నుడు అన్ని గొప్ప లక్షణాలు ఉండి తనలో ఒక శిష్యత్వాన్ని ఆవిష్కరించుకున్నాడు ఎవ్రీబడి హ్యాస్ టు మేక్ దిస్ డిస్కవరీ శిష్య స్హం శరణాగతి శరణాగతి అంటే అది మనకి విస్తారంగా వస్తుంది ఎదుర సో ఇక్కడ ఆ అర్జునుడు ఒక శిష్యునిగా గురువు ఎదుట శరణాగతి చేస్తున్నాడు ప్రప ప్రపన్నం అంటున్నాడు షాధిమాన్ ప్రపన్నం నిన్ను శరణు వేడుతున్నాను నన్ను నీవు రక్షించవలసింది శరణు అంటే ఆ శబ్దానికి అర్థమేటట్టు శరణం గృహరక్షిత్రోహ ఇతర అమరని ఘట్టూది శరణ శబ్దానికి అర్థమేట్లు శరణము అది సంస్కృతంలో ఇల్లు శరణు అంటూ ఉంటారు మేటర్ సో శరణ శబ్దానికి అర్థం గృహము రక్షకుడు రక్షిత అంటే రక్షకుడు సో మనము గృహము అంటే ఈటకలతోటి సిమెంట్ తోటి కట్టిన గృహము అది ఎలాగూ శరణ శబ్దం చేతను వాడతారు అది అర్థం ఉన్నది బట్ గృహము అంటే ది ది ఇమోషనల్ లెవెల్ వేర్ ది పర్సన్ లివ్స్ అదే అక్కడ శరణ శబ్దానికి అర్థం కాబట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకుని వీ ఫీల్ కంఫర్టబుల్ అబౌట్ ఇట్ va akada it is the emotional comfort that we are talking about nijani ki adintlo ad unte meeka comfort undadu swanta intlo unte comfort untu entho banda antaru pedda building lo manchi modern building ad da da. lo adigondadam ante paaka aina sare swanta grahamlo undadam meleone aa feeling unna eruguduga meer so oka flat okate konukoni dantlo onti raata toti oka oka paaka veskuni dantlo nenu untanu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 But sharanam anadhi, it is that factor which gives you psychological comfort, feeling of adequacy. I am okay. And a feeling manakai edhi stundho, dhani sharanam anadhi. Sharanam. Graha rakshit roha. Ippidu LIC policy chesa aranakon day. LIC policy chayal anadhi policy, poroval mariple ingesuna, nahu beridi, agent ingeshi wat anadhi ochi. ను పాలసీ తీసుకుంటే నీకు చాలా బాగుంటుంది పాలసీ లేకపోతే నీకు చాలా నష్టము అని ఏజెంట్ బోధించే ప్రయత్నం చేస్తాడు దెట్ మే బి సమ్ సెల్స్ ఇన్ఇట్ నాట్ సెయింగ్ ఎనిథింగ్ ఎగ్ని ఇట్ ఎగ్నెస్ట్ ఇట్ బట్ వన్స్ హీ పర్చేజెస్ ది పాలసీ హీ ఫీల్స్ ఎ కంఫర్ట్ హౌవర్ టెంపరీ ఇట్ మే బీ హీ ఫీల్స్ కంఫర్ట్ సో అంటే ఏంటి తన ఇన్నర్ కంఫర్ట్ కోసం ఎల్ఐసి పాలసీని నమ్ముకుంటాడు మీరు అలా నమ్ముకోండి అని వాళ్ళు ఏమో ప్రజా అడ్వర్టైజ్ కూడా చేస్తారు యోగక్షేమం వహాన్యహం యూ కెన్ రిలై అప్ ఆన్ ఐర్స్ అంటే ఇప్పుడు మనం దేన్ని శరణ వేడినట్టు ఎల్ఐసి పాలసీని శరణ వేడి సో ఇది సార్ ఇది హ్యూమన్ నేచర్ అలా ఉంటుంది బికాజ్ హ్యూమన్ నేచర్ వాన్స్ సమ్ సపోర్ట్ టు ఫీల్ కంఫర్టబుల్ విత్ ఆ సపోర్ట్ లేకపోతే దే కెనాట్ ఫీల్ కంఫర్టబుల్ సో అని ఇప్పుడు మీ బస్తీరో ఒక గోండా గారు ఉన్నారనుకోండి ఆయనతోటి మీరు మంచి స్నేహం అంటే మా రోడ్డు మీద వెళ్ళే హాయ్ హలో హవార్జీ అని ఆ లెవెల్లో ఫ్రెండ్లీ లెవెల్లో ఉన్నారనుకోండి అండ్ దేర్ ఆర్ సమ్అదర్ పీపుల్ హూ డో నాట్ నో హిమ్ ఆర్ హీ డజన్ కేర్ టు సే హలో టు దెమ్ అప్పుడు ఆబ్వియస్లీ యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ దట్ బస్ బికాస్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ దర్ జెంట్లమెన్ ఒకప్పుడు ఆ జెంట్లమెన్ మీద ఏమైనా పోలీస్ కేసు వేశారనుకోండి అప్పుడు యూ ఫీల్ ది అపోజిట్ మన ఇన్వాల్వ్ చేస్తాడేమో వీడైనా అలాగంటే డిస్కంఫర్ట్ కూడా ఫీల్ అవుతాడు కాబట్టి ఈ విధంగా దట్ ఫ్యాక్టర్ విచ్ గివ్స్ దట్ ఇన్నర్ కంఫర్ట్ దట్ ఈస్ షరణ ఇప్పుడు మానవుడు సాధారణంగా ధనాన్ని శరణు వేడుతాడు నా దగ్గర ఓ మోట ఉంటే నేను కంఫర్టబుల్ గా ఉంటాను అని అనుకుంటాడు అనుకుని మోటర్ను సంపాదిస్తాడు తీరా మోట వచ్చిన తర్వాత ఆ కంఫర్ట్ చాలా టెంపరీగా ఉంటుంది అలా వస్తుంది మళ్లీ మాయమవుతుంది మళ్లీ కోపం మళ్లీ మామూలు ఒకప్పుడు ఆ మోటర్ డిస్కంఫర్ట్ని పుట్టుకొస్తుంది డబ్బు ఉంటే రక్షణ అంటారు డబ్బు ఉంటే రక్షణ లేకపోతే మరి ఆపోజిట్ మీరు ఎదుర లక్ష రూపాయలు జబులు పెట్టుకుని రోడ్డు మీకు వెళ్తే తెలుసుకుంది రక్షణ ఆపోజిట్ ఇప్పుడు మీరు హాయిగా నిద్రపోతున్నారు మీకు లాటరీ వస్తే ఇంకా అప్పటితో మీకు నిద్ర ఆఖారం ఇంకా నిద్రపోలేరు నేను మీరు నిద్రపోవాలంటే బయట గన్న ఒక నిలబడితేనే మీరు లోపల నిద్రపోగలుగుతారు కాబట్టి శరణం అన్నట్టుగా అనిపిస్తుంది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 ఆత్మజ్ఞానాన్ని శరణు వేడండి గీతా జ్ఞానాన్ని శరణు వేడండి అని మీరు ఎవరికైనా అడ్వైజ్ ఇచ్చారనుకోండి అంటే వెంటనే ఆయన ఏమంటాడు అప్పుడే కంగారే ఉందండి చూసుకున్నాం అప్పుడే గీత దాకా ఇంకా రాలేదు మేము సో మరి ఏమిటంటే ఈ లోకంలో మనం వేటిని వేటిని శరణు వేడుతున్నాము ఒకప్పుడు వారికి నాయకుల్ని వెళ్లి కాలు పట్టుకుంటాము ధనాన్ని కాలు పట్టుకుంటాము భోగ సాధనాలని మనం శరణు వేడుతూ ఉంటాము ఈ భోగ సాధనాల ద్వారా నేను హాయిగా ఉండగలుగుతాను అని ఒక అభిప్రాయంతో భోగ సాధనాలను శరణ పెడతాము రియల్ ఎస్టేట్ ని శరణ పెడుతాం జడ పదార్థాలన్నింటినీ శరణ వేడుతూ ఉంటాం సాటి మానవుల్ని శరణ వేడుతూ ఉంటాము సో ఏమంటే ఇఫ్ ది అదర్ పర్సన్ ఈజ్ ఇన్సెక్యూర్ మీరు వెళ్లి వాడిని శరణ వేడితే వాడు మీకు సెక్యూరిటీ ఎలా ఇవ్వగలుగుతాడు ఇప్పుడు ఇద్దరు ఇన్సెక్యూర్ పీపుల్ కలిస్తే సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్సెక్యూర్ ప్లస్ ఇన్సెక్యూర్ ఈజ్ నెవర్ ఇన్ సెక్యూర్ ది రిమైన్ ఇన్సెక్యూర్ ఉంది కానీ మనం అది గుర్తించాం మనం ఏం చేస్తామంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ శరణు వేడుతాం కానీ ఈశ్వరుణ్ణి శరణు వేడు అని ఎవడైనా చెప్పారనుకోండి అది వెంటనే మనం ఏమంటాం అంటే ఇట్స్ స్పిరిచువల్ లెక్చర్ అని పేరు పెడతాం ఇట్స్ స్పిరిచువల్ లెక్చర్ ఆర్ ఇట్స్ ఎ టాక్ ఈశ్వరుణ్ణి శరణు వేడు ఇట్స్ ఎ టాక్ ఆర్ ఎస్పిరిచువల్ లెక్చర్ బట్ ఐసే ఈశ్వర శరణాగతి అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్మచలో అదేదో రిలీజియస్ డిస్కోర్సును spiritual talk it is the most practical way of leading daily life. This is a discovery. Samanyi is a discovery. Chalá, chalá, chalá kathinam in a way. Kathinam in a day, we are a sharanagata jayasthavan on drone. Urkeala paipayananthana. Adhu urke vocabulary. Anakke vocabulary on a vocabulary on a vocabulary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 నేను తనసారిను పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటా కొంచెం రెవల్యూషనరీగా ఉంటాయి ఐడియాస్ అని నేను కాబట్టి ఏవో కొన్ని వర్డ్స్ పెట్టుకుని అయితే కొన్ని కాన్సెప్ట్స్ పెట్టుకుని అది శరణాగ అది అది నాలెడ్జ్ అనుకోకూడదు శరణాగతి నేను దేవుణ్ణి శరణ వేడాను అని అని ఆమె ఉంటే బట్ హీ డదన్ మీన్ ఇట్ అండ్ హీ డదన్ నో ఇట్ కానీ ప్రతి వ్యక్తి కూడా ఈశ్వర శరణాగతి వైపుకి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 ఈశ్వరుడు ఏమి ఈశ్వరుడు అండి బాబు ఎక్కడ ఎక్కడున్నాడో ఈశ్వరుడు ఎక్కడ లోకల్ గా అయితే ఎక్కడ కనపడ్డు ఇసన్ లోకల్ దైన్యలాగా శరణ వేయడం లోకల్ గా ఉన్నటువంటి వీటన్నింటినీ ఎదురకుండా కనపడి దాన్ని వదిలిపెట్టేసి ఏదో ఏదో మీరు ఐడియలాజికల్ గానో లేక ఇమోషనల్ గా ఏదో చెప్పి దాన్ని శరణ వేయడం ఇప్పుడు లోకల్ గా ఉన్న గోండాను శరణ వేడితే ఆ బస్తీలో ఏవో కొన్ని ఉపయోగాలుంటాయి ఎల్ఐసి పాలసీ చేసుకుంటే దానివల్ల ఏవో ఉపయోగాలుంటాయి ఎంపీ మనకు ఎవరైనా తెలుసున్నవాడు ఉంటే దానివల్ల ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మకా ఉండడానికి రూమ్ కు వెతుక్కోక లేకుండా నేను లెటర్ ఇస్తాడు పట్టుకు వెళ్ళొచ్చు వెంకటేశ్వర స్వామిని శరణ శరణ పెడితే ఇప్పుడు నేను చెప్పినవి దొరుకుతా కాబట్టి లోకల్ గా ఉండేవి ఏవో చూసుకుని వాటిని శరణ వేయడమని అది మనకి ఎవరో చెప్పక్కర్లేదు తెలుస్తూనే ఉంటుంది ఇవేమీ నిజమైనటువంటి రక్షణ కాదని వాస్తవమైన రక్షణ ఈశ్వర శరణాగతిలోనే ఉంది అని తెలుసుకోవడానికే చాలా చాలా చాలా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 sloga one has to acquire it and arjuna seems to have acquired it he has not really acquired it vadi adhigaramga acquire chesestundante yatharthamaina sharanagati chesengi e bodha akkalenadu vadi jnane thani arjunudu inga jnani kaadu kada sharanagati chesayananu antunadu he has taken the first step towards sharanagati so shadhi mam twam propannam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 ఒకడు తల వంచుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి వినయశీలి అనొచ్చు మితభాషి అనొచ్చు లేకపోతే పక్కన నేను ఉన్నానని తెలిసి కూడా తలెత్తి కూడా నాకేసి చూడలేదు పొగరమవుతూ అని కూడా అనొచ్చు కనుక సందర్భాన్ని బట్టి దృష్టికోణాన్ని బట్టి ఒక స్థితిని మనం వర్ణించడానికి అవకాశం ఉంటుంది అర్జునుడు మొట్టమొదట ఏమనుకున్నాడంటే ఇదంతా కృపా కృపా అనుకున్నాడు కృపాక్రమం అనుకున్నాడు వీళ్ళందరి మీద నేను దయ చూపిస్తున్నాను అంచేతనే నేను యుద్దాన్నించి వెనుదిరిగే ప్రయత్నం చేసుకున్నాను అని అనుకున్నాడు కానీ అతనికే అర్థమవుతోంది అట్ ది సేమ్ టైం హీఈ్ అండర్స్టాండింగ్ ఇట్ హిమ్సెల్ఫ్ ఏమిటంటే ఇంత దాకా వచ్చి శ్రీకృష్ణుడు క్లైద్యం ఆస్మగమ అని చెప్పిన తర్వాత అకీర్తికరం అర్జున అస్వర్జ్యం అనార్య నువ్వు తీసుకుంటున్నటువంటి స్టెప్ చాలా పొరపాటు స్టెప్ అని చెప్పిన తర్వాత ఆయనకు అర్థమైంది దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై అప్రోచ్ ఇప్పుడు ఒక పని చేద్దామని మొదలుపెట్టి ఆ పని మానేసి సడన్ గా మానేస్తే ఆ మానేసి మానేస్తాడే గాని ఆ కంఫర్ట్ రాదు ఇప్పుడు ఇంట్లో అమ్మగారు అన్నం వండడానికి మొదలుపెట్టారు ఫుడ్ తయారు చేయడానికి మొదలుపెట్టారు లోపల ఏదో మాట వచ్చో కోపం వచ్చో లేకపోతే ఉక్రోషం వచ్చో చెస్ నేను వంట వండను అని ఆ గెలిటో గిన్నె కింద విల్ షీ బీ ఏబుల్ టు రిమైన్ కంఫర్టబుల్ బై నాట్ కుకింగ్ నో మళ్లీ ఏదో సరే ఇంకా నాకు తప్పదు లేదు ఎన్ని తిట్టుకున్నా ఏమైనా నాకు తప్పిది కాదని మళ్లీ ఆ గిన్నె ఆ గరిటైర్ తీసుకుని మళ్ళీ ఎసరు వేసి మళ్లీ వంట చేసి ఆ ఏదో ఏడవండి ఇదిగో వండి పారేసాను మీ మీరు ఏడవండి ఆ పని చేస్తే కానీ మనసుకు షీ కెనాట్ బి కంఫర్టబుల్ ఎందుకంటే షీ నోస్ దర్ డ్యూటీ సమ్హౌ షీ షీఈస్ డూయింగ్ ఇట్ షీ లవ్స్ టు డూ ఇట్ ఇప్పుడేదో వాడేదో మాట అన్నాడు కాబట్టి తేడా వచ్చింది కానీ నార్మల్లీ దట్ ఈస్ ది రైట్ థింగ్ టు డూ అండ్ షీ నోస్ సో ఫర్ నెగిటివ్ ఫ్యాక్టర్ ఒకటి బలంగా ముందుకు వచ్చేపటికి కోపం మీద ఉక్రోషం మీద గిన్నె విసిరేసినా మళ్లీ ఆ గిన్ని తీసుకుని ఆ వంట పూర్తి చేస్తే గానీ అమ్మగారికి విశ్రాంతి ఉండదు మానసికమైన విశ్రాంతి ఉండదు సో అలాగే అర్జునుడికి ధనస్సు కింద పారేసినా దర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఐ హాండ్అప్ అండ్ ఫైట్ అని వాడికి తెలుస్తూనే ఉంది కానీ మళ్లీ ధనస్సు చేతితో పట్టుకుందామంటే చేతులు వణుకుతున్నాయి చేతులకి పట్టు కూడా దొరకట్లేదు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 హీ డజన్ వాంట్ టు స్పెండ్ మనీ దీర్ఫార్ ఆ మనీ వల్ల వచ్చే కంఫర్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా వాడికి వాడు దూరంగానే ఉంటుంది వాడికి ఆ కంఫర్ట్ మనీ డబ్బు ఖర్చు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నవాడికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు కానీ డబ్బు దాచుకోవాలి కానీ మనం ఖర్చు పెట్టకూడదు అంటే వాడు లోభై అయిపోయి వాడు చలా అని కంఫర్టబుల్ అయిపోతాడు పెరిగితనం వచ్చిపోతుంది సో నాలో కూడా ఈ కార్పణ్యము అనే దోషం వచ్చినది ఉపహత స్వభావ స్వభావమేమిటి యుద్ధం చేయటం అర్జునునికి స్వభావం యుద్ధం చేయటం కానీ ఈ పిరికితనము రక్తం చెందుతుందేమో అనే భయము ఇతరు దేవతలకి తద్దినాలో ఉండవేమో అని ఇదొక ఫ్యాక్టరు ఇవన్నీ ఇలాంటివన్నీ కలిసి అతని యొక్క సహజ స్వభావమైనటువంటి ఆ యుద్ధ వీరత్వాన్ని పాడు చేసి పెట్టాయి సో కార్పణ్య దోషోపహత స్వభావ ధర్మ సమ్మూఢ చేతా యుద్ధం చేస్తే రక్తం చెందుతుంది ప్రాణ తలల నరకాలు చూస్తున్నాయి మనిషిని కోల్చాల్సి వస్తుంది నేల కోల్చాల్సి ఇదంతా ఈ రక్తపాతం అంతా అధర్మమేమో అనిపిస్తోంది బట్ అట్ ది సేమ్ టైం తాను యుద్ద వీరుడు తన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి పూచి తన మీద ఉంది ఇది ధర్మ యుద్దము దీంట్లో నిలబడి యుద్దం చేసి తన పరాక్రమాన్ని చూపించి దుష్టులైనటువంటి దుర్యోధనాధులకు శిక్ష వేసేటువంటి సందర్భం కూడా ఉన్నది క్షత్రియ వీరునిగా అది అతని డ్యూటీ కాబట్టి డ్యూటీ ఇటు లాగుతోంది అటు లాగుతోంది వట్టుడు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 సో ఇది శ్వేతశ్వత రోపనిషత్తులు మంత్రం యో వై బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాశ్చ ప్రహిణోతి తస్మై తగుదేవత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఆ మంత్రం ఇక్కడ ఉన్న ఈ మంత్రం ఇట్ రిజంబుల్స్ దట్ ఈ శ్లోకం ఇట్ రిజంబుల్స్ దట్ మంత్రం శాధి మాం ప్రపన్నం శరణమహం ప్రపద్యే అవన్నీ ఆ వర్డ్స్ అన్ని కూడా వర్డ్స్ వృత్తంతో సహా లంబా వృత్తం కదా జస్ట్ కోయిన్ సైజ్ అక్కడ శరణాగతి ఎలా ఉందంటే ఇప్పుడు చూడండి నిర్గుణ పరబ్రహ్మ మాయాశక్తి ఎందు ప్రతిఫలించి సగుణ ఈశ్వరుడైనది సగుణ ఈశ్వరుడంటే హిరణ్యగద్ధుడు ఆ సగుణ ఈశ్వరుడే జగద్రూపంగా ప్రకటమైనాడు కాబట్టి ఏ పరబ్రహ్మ అయితే మొట్టమొదట సగుణ ఈశ్వర రూపంగా ప్రకటమై ఆ సగుణ ఈశ్వరుని నుండి వేద జ్ఞానం రూపంగా ప్రకటమైనదో యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై ఎందుకంటే పరబ్రహ్మ శుద్ధ చైతన్యం చైతన్యము యొక్క ఎక్స్ప్రెషన్ అభివ్యక్తి ఎలా ఉంటుంది జ్ఞానము ఆనందము ఆ రూపంగా ఉంటుంది సో ముంచేతనే మొట్టమొదట దట్ కాస్మిక్ పర్సన్ అంటే శక్తి స్వరూపు తర్వాత వేదము అంటే జ్ఞానము మొట్టమొదట ప్రకటమైనటువంటి మొట్టమొదట ఎఫెక్ట్ కార్యం ఏమిటంటే కార్యబ్రహ్మ అంటారు అదేమిటంటే జ్ఞానము శక్తి రెండింటి యొక్క సమ్మేళనము సర్వ జ్ఞానము సర్వశక్తి లేకపోతే అనంత జ్ఞానము అనంత శక్తి ఈ రెండింటి యొక్క సమ్మేళనము ఆ విధంగా ఆ పరబ్రహ్మ ప్రకటమైనది ఆ సమ్మేళనానికే మనం దేవుడు అని పేరు పెట్టాం ఇంకా ఏవేవో పేర్లు కూడా పెట్టచ్చు సో ఆ విధంగా ఆ ఈశ్వరుని రూపంగా ప్రకటమై ఇప్పుడు ఆ ఈశ్వరుడు అప్పుడు అలా ప్రకటమైతే జగత్ రావడానికి ముందు అలా ప్రకటమైతే తర్వాత ఆ ఈశ్వరుడు నుంచే జగత్తంతా ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడు తగుంహ దేవం ఆత్మ బుద్ధి ప్రకాశం సో ఈ సాధకుడు ఎవడైతే ఉన్నాడో వీడి బుద్ధియందు ఆత్మ అంటే తన బుద్ధి అంటే బుద్ధియందు ప్రకాశం బుద్ధిని ప్రకాశింపజేసుకున్నాడు చైతన్య ప్రకాశము రూపంగా ఆ పరమాత్మయే ఏ పరమాత్మ అయితే యూనివర్సల్ పర్సన్ ప్రకటమయ్యాడో అదే పరమాత్మ ఇప్పుడు నా హృదయంలో బుద్ధిని ప్రకాశింపజేసే చైతన్య రూపంగా ఉన్నాడు తమ్ ఆత్మబుద్ధి ప్రకాశం అటువంటి పరమేశ్వరుణ్ణి ముముక్షుపై శరణమహం ప్రపద్యే మోక్షమును కోరి సంసార బంధము నుండి విముక్తిని కోరి నేను శరణు వేడుచున్నాను అని మంత్రం అక్కడ ఆ సగుణ పరబ్రహ్మ ఈశ్వరుడి స్థానంలో శ్రీకృష్ణుడు నిలబడుకున్నాడు ఇక్కడ ఈ సందర్భంలో ఆ శరణు వేడుతున్నాను అనే ఒక సాధకుడు అన్నాడు ఉపనిషత్తులో ఆ సాధకుడు ఈ సందర్భంలో అర్జునుడు కాబట్టి మీరు శరణు వేడేపుడు లోకల్గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ అని శరణు వేడుతారా లేక ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఏ ఈశ్వరుణ్ నుంచి ఆవిర్భవించినవో ఆ ఈశ్వరుణ్ణి శరణు వేడుతారా అంటే నామరూపాలని శరణ వేడుతారా నామరూపాలకు అతీతమైనటువంటి సత్యాన్ని శరణు వేడుతారా అంటే దుర్బలమైన మనస్సు గలవాడు నామరూపాలనే వేడుతూ ఉంటాడు నామరూపాలని శరణు వేయడమైన ప్రతి సందర్భంలోనూ వీడికి ఎదురు దెబ్బ తగిలి నిరాశే మిగులుతూ ఉంటుంది అయినా ఆ నిరాశ నుంచి అప్పటి నుంచి వాడు నేర్చుకోవడం వాడు ఈ నామరూపాలను విడిచిపెట్టి మరో నామరూపాలు పట్టుకుంటాడు ఈ మినిస్టర్ని పట్టుకుంటే ఉపయోగం లేకపోయింది వాడిని పట్టుకుంటే ఉపయోగం ఉంటుందేమో అనో ఏదో మొత్తానికి సంథింగ్ ఆర్ దేదా సో ఈ విధంగా మనిషి తన యొక్క సుఖము ఆనందమో అనేవి ఈశ్వర శరణాగతి ఎందు నది అనే సత్యాన్ని తెలుసుకోవటానికి చాలా కష్టం అవుతుంది మనిషికి చిత్రం ఏంటంటే కొంతమంది ఇండియాలో ఉండగా పాఠాలు గీత పాఠాలు ఇక్కడ అవుతూ ఉంటాయండి ఇక్కడ దేనికి వెళ్ళదు అమెరికా వెళ్తా అక్కడ పాఠానికి వస్తారు మొట్టమొదటిసారి మేము గీత అమెరికాలో విన్నామండి మీరు ఎక్కడ ఆయన గీత పాఠానికి వచ్చారు అమెరికాలో మీరు ఎక్కడుంటారండి అని అడిగితే హృషి చేసులో ఉంది హి కేమ్ ఫ్రం హృషికేశ్ హృషికేశ్ లో పుట్టాడు హృషికేశ్ లో చదువుకున్నాడు హృషికేశ్ లో కాలేజీలో బిఎస్సీ ప్యాస్ అయ్యి ఎక్కడో ఐఐటీలోనో ఎక్కడో ఐఐటీలోనో ఏదో యూనివర్సిటీలోనో ఎంఎస్సీ ప్యాస్ అయ్యి అమెరికా వచ్చి అప్పుడు గీత క్లాసులు తయారయ్యాడు పుట్టింది హృషికేశ్ లో శివానందజీ వీళ్ళందరూ ఉన్నారు మహాత్ములు అందరూ అక్కడే ఉన్నారు అక్కడ గీత క్లాసుకు వెళ్లాలంటే హీ డి నాట్ ఫీల్ మీరు he felt that american sharanu vedite akkadu manike america sharanagathilo ne manike prarthana thundani anukune america mana yuvakalu andaro american sharanu vedaru america sharanagathi chesta okay now they reach there and then they discover that they are not happy after all anta kashtapadu america vellin taruvadu kuda they remain unhappy mar ela ga ippudu geeta paathanam kosam కాబట్టి ఎనివే ది పాయింట్ ఈజ్ ముముక్షు నీవు సంసార బంధం నుండి విముక్తి కోరినట్లయితే ముముక్షురు వై అది ఒక ప్రధానమైన క్వాలిఫికేషన్ ఆ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే ఈ శరణాగతి అన్నది సరళంగా ముందుకు సాగుతుంది సో అర్జునుడికి ఆ క్వాలిఫికేషన్ ఉంది ఎందుకంటే శ్రేయస్యాన్నిశ్చితం రూహితన్మే అని అంటున్నాడు ఎందుకంటే శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత సౌసంపరీత్య వినక్తి ధీర ని కఠోపనిషత్తులో మనిషికి ప్రతి సందర్భంలోనూ ఇదొక కార్యక్రమం ఇదొక ఛాయిస్ ఈ ఛాయ్ ఈ ఈ ఛాయిస్ మనిషి చేస్తేరా ఈ ఛాయిస్ పశు ఉండదు ఇప్పుడు కుక్కకి మొరగాలనిపించింది అనుకోండి నేను మురగనా వద్దా మురిగితే బాగుంటుందా ఎటికెట్ ఫాలో అయినట్టు అవదా ఇన్ని సమస్యలు దానికి ఉండవు అది మొరగాలనిపిస్తే మురిగేస్తుంది దానికి మిగతా వాళ్ళు మనుషులు ఏమనుకుంటారు మిగిలిన కుక్కలు ఏమనుకుంటాయనేటువంటి వెరీ హైటెండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ దానికి ఉండదు అది మురిగేస్తుంది గాడిది వెనకాలకు వెళ్తే తన్నుతుంది గాడిది తల్లినందుకు గాను దానికి ఎవరు లోకల్ లీడర్స్ ఎవళ్ళు శిక్ష తరివేస్తారు కానీ నుంచి శిక్ష వేయరు దాన్ని పనిష్మెంట్ మనిషి తన్నితే పరుగు నష్టం దావా చేసే కానీ గాడి తన్నితే దానికి యూ కెనాట్ అప్పీల్ అయితే ఇవి నేను అమెరికా యూ కెనాట్ ఫైల్ వేస్తూ ఉంటాను అక్కడ మాట్లాడే అమెరికాలో కూడా సూటిఫైట్ చేయడానికి వీలుండదు సో ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ ఛాయిస్ ఛాయిస్ మనకే ఉన్నది మనకి ప్రతి సందర్భంలోనూ ఛాయిస్ ఏ ఒంకాయ కారం పెట్టుకోరు ఉండాలా కాకరకాయ కూర ఉండాలా ఇదో ఛాయిస్ కాకరకాయ కూర ఆరోగ్యానికి మంచిదే కానీ రుచి బాగుండదు వంకాయ కారం పెట్టుకోరు రుచిగా ఉంటుంది ఆరోగ్యమేమో చెప్పలేము ఇప్పుడు ఏం చేయాలి ఇదో ఛాయిస్సు ఇది శ్రేయస్సు ప్రేయస్సు ఈ విధంగా ప్రతి స్టెప్ లోనూ ఛాయిస్తే వాకింగ్ ఎక్సర్సైజ్కి వెళ్లాలనుకుంటాడు అదే టైంలో ఎవరో బంధువులు రావడమో లేకపోతే ఏదో టీవీలో మంచి సినిమా వస్తూ ఏదో ఇలాగొచ్చి వాళ్ళే దీని పని రేపు చూడొచ్చలే వాకింగ్ అనుకుంటాడు అలాగా అలా సరెండర్ అయిపోయాడంటే వాడి ఎక్సర్సైజ్ ఎన్నడూ ముందుకు వెళ్ళదు సో ఎవ్రీ స్టెప్ శ్రేయస్సు ప్రేయస్సు హితము ప్రియము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 ఈ కలర్ ఈజ్ నాట్ ఎ ఫుడ్ ఐటమ్ కలర్ ఈజ్ ఓన్లీ అపిరెన్స్ కోసమే ఉంటుంది ఇప్పుడు జిలాబీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లో పౌడర్ వేస్తారు జిలాబీ తయారు చేస్తారు వాడు వాడు వేసే ఆ పౌడర్ ఇట్ ఈస్ ఎ బ్యాండ్ ఫుడ్ ఎడిటివ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఈ డైస్ ఉంటాయి వీటిని గోడలకు వేస్తే శుభంగాని కడుపులో ఉండే ఆ ఇంటెస్టైన్స్కి ఆ కలర్స్ మంచిది కదక కానీ అవి వేస్తాయి ఎందుకంటే అవి వేసి అది మెలమెల్లాడితో పచ్చగా ఉంటేనే వీడుకుంటాడు అది మామూలు దాని మామూలు దాని నార్మల్ కలర్లో ఉంటే వీడుకుంటాడు అంచేతనే మీకు మిఠాయిలు చూడండి పచ్చటివి అక్కడక్కడ పచ్చవి అక్కడక్కడ ఎర్రవి మామూలు ఆ కలర్ కాకుండా ఈ పసుపు ఎరుపు అక్కడక్కడ ఉంటుంది ఎక్కడైనా మిఠాయిలో పసుపు పసుపు దాన్ని నార్మల్ కలర్ కాకుండా గ్రీన్ కలరు యెల్లో రెడ్ కలరు ఇలాంటివి ఉన్నాయంటే మీరు ఆ మిఠాయి టచ్ చేయొద్దు ఎందుకంటే దట్ గ్రీన్ కలర్ వాట్ ఈస్ దిస్ గ్రీన్ కలర్ మిఠాయి గ్రీన్ గా ఉండడం ఏంటండి మిఠాయి రెడ్గా ఉండడం ఏంటి మిఠాయి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కాదు అది క్రిమ్సన్ కలర్ దానికి అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాడు వేసాడు అనమాట సో అలాగే సరే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను ఈ స్వీట్ మీద ఈ సిల్వర్ ఫాయిల్ అని పెడతాడు అది సిల్వర్ ఫాయిల్ కాదు అదే వాళ్ళేమో అంత పిచ్చోళ్ళండి మీ చేత సిల్వర్ తినిపించడానికి మీకు ఎప్పుడు తోచలేదు వాడు సిల్వర్ ఫాయిల్ అంటాడే కానీ అది ఇట్ మే నాట్ బి సిల్వర్ అని తోచలేదు గోల్డ్ ఆభరణాలకు ఉంటారు అది ప్యూర్ గోల్డ్ అది దాంట్లో ఇంకా ఎవో కలవా రాగి ఏ కలుస్తాయో కలవా మరి అటువంటిప్పుడు సిల్వర్ లో కూడా ఏదో కలుస్తుందని మీకు ఎందుకు అనిపించదు నిజానికి దాంట్లో లెడ్ ఉంటుంది లెడ్ ఈజ్ ఎ పాయిజన్ ఇన్ఫాక్ట్ లెడ్ ఈ సచ్ ఎ హారండస్ పాయిజన్ ఇట్ ఈస్ సో మచ్ సో ద టెట్రైథైల్ లెడ్ విచ్ ఈస్ అన్ యాంటీనాకింగ్ ఏజెంట్ ఆఫ్ పెట్రోల్ ఈస్ బ్యాండ్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 ఏమిటిదంతా ఇదంతా ఏమిటంటే సిల్వర్ ఫాయిల్ ఆకర్షణ ఇదంతా ఒకప్పుడు ఈ పెట్రోల్ ఫ్యూమ్స్ లో లడ్డు ఉండేది దానికి మనం ఏం చేయలేం పెయింట్స్ లో లడ్డు ఉంటుంది సరే దానికి మనం ఏం చేయలేము మరి దీనికి కాబట్టి ఈ ఆకర్షణ అన్నది ఎంత హాని చేస్తుందో చూడండి శ్రేయజస్ట ప్రేజస్ట మనిషి ఆకర్షణకి పోతాడు లడ్ ఈ సిల్వర్ ఫాయిల్ ఉన్న స్వీట్లు కొనుక్కుపోతారు కొనుక్కుపోయి దాంతో సహా రక్షిస్తా నేను ప్రతి వాళ్ళకి చెప్తామంటా సిల్వర్ ఫాయిల్ ఉన్న స్వీట్ దొరికిపోకండి శ్రేయశ్చ ప్రేయశ్చ మనిషికి ఆకర్షణీయంగా ఒకటి ఉంటుంది హితాన్ని చేసేది మరొకటి ఆకర్షణీయమైనది హితమును చేయదు హితమును చేసేది ఆకర్షణీయంగా ఉండదు మీకు మహాత్ముడు మహా ఆకర్షణీయంగా ఉన్నాడు జల్తార్ పట్టు వస్త్రాలు ధరించాడు జట్టులే వచ్చాడు జట్టు మహాత్ములు వచ్చాడు మీకు పాఠం చెప్పేదే ఉండదు లక్ష్మీ సేరీస్ పాఠం ఉండదు ఆకర్షణే ఉంటుంది మీకు పాఠం కావాలా ఆకర్షణ కావాలంటే జనాలకు ఆకర్షణే కావాలి విద్యార్థులకి పాఠం కావాలి సో ఇక్కడ సో శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అంటే రాసలేర చేశాడు మురళి వాయించాడు డాన్స్ చేశాడు దాండియా చేశాడు అలాగే కాలక్షేపం చేసేయచ్చు దట్ ఈజ్ వన్ వన్ థింగ్ బట్ దెన్ శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు శ్రేయస్ అది కావాలి నేను ఇంతదాకా శ్రీకృష్ణుడి దగ్గర శ్రేయస్సుని కోరలేదు అర్జునుడి యొక్క అనుభవం అలా ఉంది శ్రేయస్సునే కోరాడు సో శ్రేయస్సుని ఈనాడు కోరుతున్నాడు శ్రేయ శ్రేయస్యా మనం చాలా పిక్నిక్ వెళ్ళాం చాలా విహారాలు అవి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 ఎందుకంటే ఇంకా కాంటెక్స్ట్ వదిలిపెట్టేస్తున్నాం అయిపోతుంది కాంటెక్స్ట్ డిస్కషన్ ఈజ్ కమింగ్ టు ఎనండి ఇంక కాంటెక్స్ట్ చాలా కాలం డిస్కస్ చేశాం అబౌ ది కాంటెక్స్ట్ అండ్ ఎక్కడో మధ్యలో మళ్ళీ రెండో అధ్యాయంలో వరడదున శ్లోకాలు వస్తాయి ప్యూర్లీ కాంటెక్స్ట్ అక్కడ మళ్లీ ఓసారి కాంటెక్స్ట్ గుర్తు చేసుకుంటాం అక్కడతో కాంటెక్స్ట్ ఆకరు ఇంకా మిగిలినంతా ఉప వేదాంతమే ఉపనిషత్తులు వేదాంతమే సో ఇక్కడ కూడా కాంటెక్స్ట్ సిచ్యువేషన్ ఈజ్ ఆల్రెడీ స్లోలీ బీయింగ్ డ్రాప్డ్ అదే కార్పణ్యము అనేదాన్ని ఉపనిషత్తుల్లో నిరూపణ చేశారు దానికి డెఫినేషన్ కూడా ఇచ్చారు ఏమిటి లోభము వేదాంతుల లోభమైతే ఇది ధనానికి సంబంధించిన లోభం కాదు ఆ లోహం ఎలాగూ ఉంది ఇక్కడ లోభం ఏమిటంటే బృహదారంకంలో ఇది తరచుతో కోర్చేస్తారు అంటే తరచుగా అంటే విద్వాంసులు కోర్చేస్తారన్న అభిప్రాయం యోవై గార్గి ఏతదక్షరం అవిదిత్వా అస్మాల్లోకాత్తి సృపణుడు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 పతివ్రతలలో నారిని చెప్పాలి అన్నట్లయితే చాలా మందిని చెప్తారు సావిత్రి మరొకళ్ళు మరొకళ్ళు జిజ్ఞాసువులలో నారి నారీ ధర్మంలో జిజ్ఞాసువులు ఉన్నారా అన్నట్లయితే ఎస్ మైత్రి అయితే నారీ ధర్మంలో నారీ అంటే స్త్రీ అనర్థం సో నారీ ధర్మంలో జ్ఞానులు ఎవరైనా అంటే గార్గి అది జనక మహారాజు సభ అక్కడందరూ మహర్షులందరూ సమ ఉన్నారు సమావేశమై ఉన్నారు జనకుడు చక్రవర్తి జ్ఞాని సో సమావేశంలో యాజ్ఞవల్క్యుని యొక్క సామర్థ్యం ఎంతటిది ఇతడు ఎట్టి మహాత్ముడు అనేటువంటి ప్రసంగం వస్తుంది వస్తే అయితే ఈ సంగతి ఎవళ్ళు తెలుస్తారు యాజ్ఞవల్క్యుని ఎవరు రెండు మూడు ప్రశ్నలు వేస్తే తెలుస్తుంది కదా ఆ ప్రశ్నలు ఎవళ్లు వేస్తారు ఆయన ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఆయన యోగ్యుడు అని హూ ఈస్ గోయింగ్ టు రికమెండ్ దట్ అంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా గార్గిని గార్గి అప్ప చెప్తారు ఆ ఇప్పుడు గార్గి యాజ్ఞవల్క్యుణ్ణి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 ఈ లోక ఈ ఏత దక్షణం అవిదిత్వ ఆ అక్షర పరబ్రహ్మని బోధిస్తాడు దాని గురించి చెప్తాడు ఈ అక్షర పరబ్రహ్మను అంటే తన హృదయంలో వినాశములైన ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి ఈ ఏకైక సత్యాన్ని ఎవడైతే తెలుసుకోకుండానే మానవ జీవితాన్ని ముగిస్తాడో ప్రైతి చచ్చిపోతాడో సహా వాడు కృపణుడు లోభి అదేవిటీ దాంట్లో లోభమేముందంటే లోభం అంటే అక్కడ పరమేశ్వరుడు వీడికి బుద్దిశక్తి ఇచ్చాడు ధనాన్ని ఇచ్చి ఆ ధనాన్ని ఎవడు ఖర్చు పెట్టడో వాడు లోభే అయినట్టుగా బుద్ధిశక్తిని ఇచ్చి దాన్ని వాడు వినియోగం చేయకపోతే దాన్ని లోభి అని అన్నారు ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఈనాటి వరకు అర్జునుడు లోక వ్యవహారాలని